అనే స్థాయికి వచ్చేసాడు ఎందుకని చేతకర్త పని కాబట్టి చేతకర్త పని మీకు ఉదాహరణ చెప్తా చిన్న పిల్లవాడు బాగా మట్టిలో దొర్లుతూ ఆడుకునే పిల్లవాడికి తల్లి రంగురంగు దుస్తులు వేస్త ఎందుకని అవి మట్టి అయిపోతాయని అవి వాడాలన్నా ఉతకాలన్నా కష్టమని తెల్ల బట్టలు కడితే ఈ పిల్లవాడు గంటలో వాటిని మాపుకొస్తాడని ఈ సాయంత్రం దాకా మాటిమాటికి ఈ పని పెరిగిపోతుంది వీడికి బట్టలు మార్చడమే జీవితంలో సరిపోతుంది ఈ రోజు అంతా అని వాడికి రంగురంగు బట్టలు వేస్తాయి చేసి ఏమంటుంది పైకి అబ్బా మా పిల్లాడు ఎంత బాగున్నాడు రంగురంగు బట్టల్లో అంటుంది వాడికి నిజంగా తెలియదు వాడికి వర్ణ అండ్ కోన్స్ అనేవి డెవలప్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది పిల్లవాడికి మొట్టమొదటిలో తెలియదు గమనించాలన్నమాట నామకరణం రోజున అందరూ పిల్లలందరికీ పిల్ల చిన్న పిల్లవాడికో పిల్లకో రంగురంగు బట్టలు పట్టుకొస్తారు మరి అన్యాయంగా పట్టుబట్టలు కూడా పెడుతున్నారు అనుకోండి ఇప్పుడు వాడేమో ఆ పట్టుబట్టల్లో అది ఒక జైల్లోగా ఫీల్ అయిపోయి వాడు ఏడుస్తూ ఉంటాడు పట్టుబట్టలు ఇవి కానీ సరే ఏదేమైనప్పటికీ సుఖమో మొత్తానికి వాడికి మటుకు అలా వేస్తారు కానీ వాడికి రా కంటిలో ఉన్నటువంటి రాడ్స్ అండ్ కోన్స్ అనేవి మూడు నెలల వయసు వచ్చే వరకు చూపు నిలిపిన తర్వాత మాత్రమే పని చేయడం మొదలు అప్పటి వరకు అవి పనిచేయవు వాడు రంగులు గుర్తుపట్టలేడు అందుకని పిల్లవాడికి రంగురంగు గిలక్కాయలు చుట్టూ రంగురంగు వస్తువులు అన్నీ పెడతారన్న వాటి రంగులు గుర్తుపడగలుగుతున్నాడే తెలుసుకున్నా కొంతమందికి నాలాగా జన్మతహ కలర్ బ్లైండ్నెస్ కూడా ఉంటుంది దాంట్లో స్థాయి భేదాలు ఉంటాయి ఒకటి గ్రీన్ కనపడదు ఒకటి ఎరుపు కనపడదు ఒకటి బ్లూ కనపడదు కొన్ని రంగులు సరిగ్గా కనపడవు అవన్నీ బ్లాక్ అండ్ వైట్ లాగా కనపడుతుంటాయి అన్నమాట సో ఇలాంటి ఆ సందర్భాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడం కూడా ఈ ప్రయోగంలో ఒక భాగం అయితే నిజానికి ఎవరికైనా శ్రద్ధ ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి వాడు ఎప్పుడూ తెల్ల వస్త్రాలే కడతాడు అనుకోండి అప్పుడు ఏమైంది వాడు శ్రద్ధ పెరిగిపోతుంది ఎందుకని వాడు గుర్తు చేస్తూ ఉంటావు ఒరే అక్కడ కూర్చోకూడదు ఒరే ఇక్కడ కూర్చోకూడదు వరే నువ్వు అలా చేయకూడదు నువ్వు ఇలా చేయకూడదు అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు అలా పడుకోకూడదు ఇలా పట్టుకోకూడదు ఏ బట్టలు పాడైపోతాయి నిమిషానికి గుర్చేస్తారు వాడికి ప్రపంచంలో అందరు గుర్చేస్తారు కనపడ్డ ప్రతి వాడు గుర్చేస్తారు వరే నీ బట్టలకి మరకైదురా బాబు కాబట్టి వాడిలో శ్రద్ధ పెంచాలంటే ఏం చేయాలి తెల్ల బట్టలు కట్టాలి అందుకని చూడండి ఆధ్యాత్మిక వేదాంతం నేర్చుకునే వాళ్ళ అందరు ఎప్పుడు ధవళ వస్త్రధారులే ఉంటారు ఎందుకని నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను సాత్విక శ్రద్ధతో ఉన్నాను అని చెప్పటం అనమాట చెప్పకనే చెప్పటం ఇట్లా జాగ్రత్తగా ఇంకా రంగు బట్టల దగ్గరే ఉన్నాడంటే వాడు అర్థం ఏంటి ఇంకా ఎక్కడో రాజసిక తామసిక శ్రద్ధలోనే ఉన్నాడు ఇంకా సాత్విక శ్రద్ధకి మారలేదని అర్థం అనమాట అందుకని మీరు ఏ ఆశ్రమాలకు వెళ్ళినా మొట్టమొదట బ్రహ్మచారులు లేదా చైతన్య అన్న పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనంద శబ్దం వచ్చే వరకు అందరూ ధవళ వస్త్రధారులే ఉంటారు చూడండి జీవితంలో కూడా అన్ని సందర్భాలలో ధవళ వస్త్రాలు పెడుతుంటారు మధుపర్కాల పేరు మీద వివాహంలోను లేకపోతే ఆ ఏదైనా సరే వైదిక ధర్మం అని ఇన్వాల్వ్ అయినటువంటి అంశాలలో ధవళ వస్త్రాలనే పెడతారు ఎందుకని తాత్విక శ్రద్ధ ఇంతకీ ఇదంతా చేస్తే ఇన్ని కర్మలు చేశాం కదా ఈ కర్మలు చేస్తే కర్త పోయాడా ఇది ఇక్కడ ప్రశ్న ఏమయ్యా జీవితం జననం నుంచి మరణం దాకా చాలా పనులు చేసావు కదా నామకరణం నుంచి అంత్యేష్టి వరకు అంత కర్మ సంచయమే ఇంత కర్మ సముచ్చయాన్ని ఆచరిస్తే కర్త ఉన్నాడా లేదా ఫైనల్ గా ఎందుకు ఆచరిస్తున్నావు నేనే కర్తనని నిర్ణయించడానికి ఆచరిస్తున్నావా నేను కర్త కాదని చెప్పడానికి ఆచరిస్తున్నావా ఇది ప్రశ్న మానవుడి ఇవన్నీ చేయాల్సిందేనండి ధర్మంలో పెట్టేశాం జనామకరణం నుంచి అంత్యేష్టి వరకు షోడస సంస్కారాలని మానవులందరూ ఆచరించవలసిందే సనాతన ధర్మం హిందూ ధర్మం అని చెప్పింది ఎవరే నీకు తెలిసైనా తెలియకైనా నీకు మంత్రం వచ్చినా రాకపోయినా వేరే వారి సహాయంతో అయినా సరే ఈ పదహారు షోడశ కర్మలో ఆచరించాల్సిందే ఏమంటే ఆచరించేటప్పుడు నేనే కర్తనా నేను కర్తన కాదు ఇది పాయింట్ నేను కర్త కాదు అని నీకు పదహారు సందర్భాలలో చెప్తున్నాం పూరే నువ్వు కర్తవి కాదురా బాబు నువ్వు కర్తవ్య కాదురా బాబు నువ్వు కర్తవ్య కాదురా బాబు ఆ చెప్పడం కర్మను ఆచరించడం ఆ దృష్టితో జ్ఞాన దృష్టితో కర్మను ఆచరించాలే నేను కర్త కాదనే దృష్టితో కర్మను ఆచరించాలే నేనే కర్తను అని ఆచరించరాదు దీనికి మీకు ఒక సందర్భాన్ని మీకు ఉదాహరణ చెప్తాను పాపం ఆవిడ తొమ్మిది నెలలు మోసి కష్టపడి సుధైర్యం చేయించుకున్నా లేకపోతే మామూలుగాను ఈశ్వర అనుగ్రహం వల్ల పాపం పిల్లవాడిని కన్నది కన్న తర్వాత ఆవిడ పాపం క్వారంటైన్లో పన్నెండు రోజులు పెట్టాం ఇప్పుడు క్వారంటైన్ అంటే బాగా తెలుస్తుందని పురుటి శుద్ధి అంటే క్వారంటైన్ అనమాట అంతకుమించి ఏమి లేదు అలాగే ఎవరైనా చనిపోయినా కూడా పన్నెండు రోజులు క్వారంటైన్ పద పదమూడో రోజుకు కానీ వాడిని బయటికి తేయరు అందరిలోకి తేరు ఇదే క్వారంటైన్ వాళ్ళ కానడే తెలుసు అందుకని ఎప్పుడో సనాతన ధర్మంలోనే చెప్పారు ఒరే బాబు కాస్త జాగ్రత్తగా ఉండంటారా ఈ పన్నెండు రోజులు కానీ ఎందుకని వాళ్ళ వల్ల సమాజానికి ప్రమాదం రాకూడదు సమాజం వల్ల వాళ్ళకి ప్రమాదం రాకూడదు డెలికేట్ గా ఉంటారు అప్పుడు నాజుకుగా ఉంటారు రోగ వ్యవస్థ చాలా తక్కువ ఉంటుంది బాలింతరాలకి రోగ వ్యవస్థ చాలా చాలా తక్కువ ఉంటుంది ఏదో ఒక సమస్య ఆవిడకు వచ్చే ఆ పన్నెండు రోజులు ఎక్కువ ఉంటాయి సో ఆ పన్నెండు